శృతిస్మృతిపరాణాల కరుణాయ నమామిగవత్పాదంకర లోకశంకర వికల్పతదావాభ్యా అసంస్పృష్టాత్మవస్తు వికల్పిత్యవసంబాద్యాస్ కల్పితా వికల్పతదభావాభ్యాం అసంస్పృష్టాత్మవస్తువుని వికల్పితలక్ష్యత్వసంబంధాద్యా కల్పితా ఈ సందర్భంలో నిషేధ ప్రక్రియ యొక్క స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలి బ్రహ్మసూత్ర భాష్యంలో ఒకసారి చదివేరు మీరు నై భాష్యము అని ఒకటి ఉంది నై తత్వమ తత్వ సమన్వయాత్ అనే అధికరణంలో సమన్వయాధికరణంలో నై యొక్క అర్థాన్ని భాష్యదాతులు బాగా చక్కగా వ్యాఖ్యానం చేసినారు నై అర్థము అలాగే నాకంట ఓ పుస్తకం ఒకటి నయర్థ విచారము నై యొక్క అర్థాన్ని విచారము చేయుట సంస్కృత పుస్తకం నయర్థ విచార గోడా సుబ్రహ్మణ్య శాస్త్రిగా రాశారు అది కూడా నేను ఎప్పుడో చూశాను కాబట్టి నై నయ్ అంటే నో అని ఇంగ్లీష్లో నో అన్నదాన్ని సంస్కృతంలో నై అంటారు నయ్ అంటే చాచ జాధ్య ఇలా ఉంది చూసారా దాని హలంతం నై ఇప్పుడు మనం వేదాంతాన్ని పాఠం చెప్పుకునే టైంలో శాంతి అని మూడుసార్లు అంటాం ఓం శాంతి శాంతి శాంతి శాంతి అన్నది అది ఏమిటి అది అర్థం చేసుకోవాలి కదా మనస్సు యొక్క చలనము మనకు తెలుసు ఆ చలనము యొక్క అభావమే శాంతి చూడండి అయితే ఇక్కడ ఒక ప్రశ్న మనస్సు మనస్సు యొక్క చలనము యొక్క అభావము అంటే శూన్యం నిమి లేకపోవడం అదియా శాంతి లేక మనస్సు యొక్క చలనము యొక్క అభావము చేత సూచితమైన ఆత్మతత్వమా ఏది శాంతి ఇది ప్రశ్న ఈ ప్రశ్న మీకు అర్థమైందా అసలు మరి అది సో అక్కడ ఏదీ లేదు అన్నప్పుడు లేదు అన్నప్పుడు ఏదీ లేదు రావట్లేదు కదా నాట్ కమింగ్ ఓకే ఏమీ లేదు అన్నప్పుడు అది శూన్యమా లేక ఈ చలనమును కలిగించే అంశాలు ఏమీ లేకపోవటచే సూచితమైన నిర్మలమైన ఆకాశమా అనే ప్రశ్న ఉంటుంది కదా ఆ ప్రశ్నని మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు అద్వైతులకి బౌద్ధులకే అక్కడే తేడా బౌద్ధులు ఆకాశమును వాళ్ళు అంగీకరించలేరు ఇది చాలా బాగుంది ఆకాశాన్ని అంగీకరించలేదు అది ఒక ఐదవ భూతముగా వాళ్ళు స్వీకరించలేరు బౌద్ధులు బౌద్ధులు నాలుగే భూతాలు చెప్పారు నెల నీరు నిప్పు నింగి నిప్పు గాలి అంటే నింగి ఆకాశమును ఒక భూతముగా వాళ్ళు పరిగణించలేరు నాలుగే భూతాలు కాబట్టి ఏమీ లేదంటే ఎవరవుతుందో తెలిసినా శూన్యం వాళ్ళకి నిధులు ఉంటుంది శూన్యం ఉంటుంది శూన్యము ఉండును అనే మాట అసలు వాక్య ప్రయోగంలోనే మీకు వైరుధ్యము కలదు ఎందుకంటే శూన్యమైతే ఉండేది కాదు ఉండేదైతే శూన్యం కాదు కాబట్టి అలాంటి వైరుధ్యం ఉంటుంది ఈ వైరుధ్యాన్ని భాష్యకారులు మీకు సార్లు పాయింట్ అవుట్ చేస్తారు శూన్యం అనే దాంట్లో యు కెన్ నాట్ ఎనీథింగ్ కాల్డ్ శూన్యం ఎందుకంటే శూన్యం అనేప్పటికీ శూన్యము ఉన్నది అనడానికి లేదు ఉన్నది అయితే ఉన్నది శూన్యం ఎలా అవుతుంది విరుద్ధం సృష్టికి ముందు శూన్యం ఉండేది అని కాల సంబంధం శూన్యానికి పెట్టకూడదు వస్తు ఉన్నదానికి కాలంతో సంబంధం తప్ప లేనిదానికి శూన్యానికి కాలంతో సంబంధమే ఉంటుంది ఇక్కడ వస్తువులు ఉన్నాయి అక్కడ శూన్యం ఉన్నది అని దేశ సంబంధం శూన్యంతో పెట్టడానికి వీలు కాబట్టి ఈ విధంగా శూన్యాన్ని గట్టిగా తిరస్కరిస్తారు శూన్యవాదాన్ని భాష్యకారులు చాలా గట్టిగా తిరస్కరిస్తారు మీరు కర్మలు చేస్తారో మానుతారో ఉపాసనలు చేస్తారో మానుతారో కనీసం ఆత్మతత్వము గలలు అస్థి అని స్వీకరించండి శూన్యమే తత్వం అనేటువంటి అధోగతికి మాత్రం వెళ్ళవద్దు అని భాష్యకారులు అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తారు బుద్ధుడు శూన్యవాదం చెప్పాడు అని ఒక అభిప్రాయం అది చాలా తప్పది ఎందుకంటే బౌద్ధులలోనే ఎన్నో తెగలు ఉన్నాయి హీనయానము మహాయానము వజ్రయానము అంటే ఏవేవో తెగలు చాలా తెగలు ఉన్నాయి వేదాంతుల దృష్ట్యా అయితే నాలుగు తెగలు ప్రధానంగా కనపడుతూ ఉంటాయి దాంట్లో నాలుగింట్లో ఒకటే శూన్యవాదం అంటే బౌద్ధులలోనే సెవెంటీ శూన్యవాదాన్ని స్వీకరించారు బుద్ధుని యొక్క బోధలను చూసినట్లయితే శూన్యవాదము ఎలాగో అగ్నికారం కాదు కాబట్టి ఎనీవే సో ది పాయింట్ ఈజ్ ఏమీ లేదు అన్నప్పుడు అది శూన్యమా లేక ద్రవ్యము ఇలాంటివి లేని నిర్మలమైన ఆకాశమా బాహ్యంలో అంటే ఆకాశము అని చెప్పాల్సింది ఏమీ లేదంటే అక్కడ ఉండేది ఏమిటి అలాగే లోపల శాంతి అంటే ఏమిటి మనస్సు యొక్క విక్షేపము మనస్సు యొక్క చలనానికి విక్షేపము పేరు మంచి పేరు ఆ పదం మీరు పట్టుకోండి మనస్సు యొక్క విక్షేపము లేకుండుతయే శాంతి అని చెప్పేసి ఊరుకున్నారనుకోండి మీరు అప్పుడు శూన్యమే శాంతి అనే భ్రమ కలుగుతుంది మనం యొక్క విక్షేపము లేదు అంటే ఏమున్నట్టు మనస్సు యొక్క విక్షేపము యొక్క అభావము చేత సూచితమైన చైతన్యం కలగదు ఆత్మతత్వము గలదు ఇప్పుడు ఆత్మయందు ద్వైతము గలదా అని అడిగారనుకోండి లేదు ఆత్మ ఎందు ద్వైతము లేదు అనగా అర్థమేమిటి ద్వైతము చేత ద్వైతము యొక్క అభావము చేత ఉపలక్షితమైన తత్వము ఆత్మ అని అర్థం అంతే అంతేగాని అద్వైతమనే ఒక తోకదానికి ఉందని కాదు అర్థం అద్వైతము అది నిషేధ రూపమే తప్ప అది ఒక పాజిటివ్ కంట్రిబ్యూషన్ అనేవి కాదు కాబట్టి ఆత్మస్వరూపమునందు మనస్సు యొక్క చలనము చేత మీకు వికల్పము అనుభవాన్ని వికల్పము గోచరిస్తుంది ఆ యొక్క మనస్సులో ఉండే వికల్పాలన్నీ కూడా ఆత్మస్వరూపానికి చెందినవే అనే భ్రమ కలుగుతుంది ఆ భ్రమను తిరస్కరించి సకల వికల్పముల యొక్క నిరాకరణ చేత సూచితమయ్యే ఏ శుద్ధ చైతన్యము వలదో అది ఏ ఆత్మకల్పము అద్వయాంటే అద్వయా అంటే ద్వయాభావము కాదు ద్వయాభావ ఉపలక్షిత చైతన్యం కాబట్టి అర్థమైందండి అది ఈ మాట ఓకే అర్థమైందంటే మీరు ఎవరో తలపై ఒక్కలేదు ఈ ప్రసంగం మంచిది అంచేతనే ఆత్మని ఆత్మయందు ద్వైతాన్ని చెప్పి వాడిని ఉద్దేశించి మనం ఏమంటాం ఆత్మ ఏకము అని అద్వైతము అన్నారు ద్వైతాన్ని తిరస్కరిస్తాం తప్ప దాని ఎందు ఇంకో కొత్త గుణాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం మనం చెయ్యం ఏకము అంటే అదో గుణం కింద అది కూర్చుంటుంది ఆత్మ ఏకము ఏకత్వ గుణ విశిష్టము అన్నట్టుగా ఉంటుంది నో కేవలము ద్వైత భ్రమను నివారణ చేయటం కోసం అద్వైత శబ్దాన్ని వాడతాం అంతే తప్ప ద్వైతాన్ని నిరాకరిస్తూనే అద్వైతం పదం కూడా జారిపోయి కేవలము ఆత్మ చైతన్యము తనంతతంగా విద్య ఉంటుంది ఇది ఇది పరిస్థితుంది దాన్ని ఆ శ్లోకం చెప్తూ ఉంటుంది వికల్ప తదభావాభ్యాం వికల్పములు అనగా భేదములు తదభావాభ్యాం ఆ భేదముల యొక్క అభావముల చేత అసంస్పృష్ట ఆత్మవస్తుని అసంస్పృష్ట స్పృశించబడని ఆత్మవస్తుని ఆత్మతత్వమునందు ఉన్నంతవరకు చూడండి ఆత్మతత్వమునందు అది ఎవటో తర్వాత ఏటో తర్వాత చెప్తారు ఆత్మతత్వము ఉన్నది ఏ ఎలా ఉంది ఆత్మతత్వము దానిని భేదములు స్పృశించవు సంకల్పములు అంటే భేదములు అయితే భేదముల యొక్క అభావం వెళ్ళి దాని మీద కూర్చుంటుందా అది స్పృశించదు భేదాభావము అంటే అభేదము అభేదం అనేది వెళ్ళి ఒక గుణం అవుతుందా భేదము గుణము కాకపోతే ఏమిటి అభేదము గుణము ఎలాగంటే మీరే పార్టీ అన్నారు బీజేపీ మీరే పార్టీ అండి ఆప్ మీరే పార్టీ నేను బీజేపీయా కాదు ఆపా కాదు అయితే మరి అది ఎలా గుర్తుందని అలా ఉండదు సో ఏదో ఒక పార్టీకి చెంది ఉండాలి అనే నియమం ఏం లేదు కొంతమంది ఇటు బీజేపీ కాదు అటు ఆపు కాదు అలా వాళ్ళంతటా వాళ్ళుగా ఉంటారు ఏదో ఒక పార్టీ తప్పనిసరిగా స్పృశించాలి అనే నియమం ఏం లేదు అలాగే సరైన దృష్టాంతం అవ్వచ్చు కాకపోవచ్చు ఏదో దృష్టాంతం సో ఏదో పేపర్లో జరిగిన దృష్టాంతం అలాగే ఇక్కడ కూడా మీరు ద్వైతులా అద్వైతులా అంటే ద్వైతులు ఈ పార్టీలో ఉంటారు అద్వైతులు ఆ పార్టీలో ఉంటారు అది కాదే కాదు అద్వైతం పార్టీ కాదు కాబట్టి మీరు దాన్ని ద్వైతంగా అద్వైతాన్ని పార్టీగా మీరు లెక్క చేయవద్దు ద్వైతులు పార్టీయే ద్వైతుల్లోనే చాలా పార్టీలు ఉంటాయి ద్వైతుల్లోనే విష్ణు పార్టీ వాళ్ళు ఉంటారు శివుడు పార్టీ వాళ్ళు ఉంటారు దేవ దేవ దేవీ వాళ్ళు ఇంకొక గ్రూప్ ఉంటుంది వాళ్ళు వాళ్ళ లక్షణం వేరే ఉంటుంది అదో పార్టీ ఉంటుంది సో ఇన్ని పార్టీల వాళ్ళు ఉంటారు ఇంకా చాలామంది పార్టీల వాళ్ళు ఉన్నారు అయ్యప్ప పార్టీల వాళ్ళు ఉన్నారు మరో పార్టీ వీళ్ళందరూ ద్వైతుల్లోనే ఎన్ని పార్టీలు ఉంటాయి అద్వైతం పార్టీయే కదండి ఎందుకంటే అద్వైతము ఒక గుణము వెళ్ళి ఆత్మతత్వాన్ని స్పృశిస్తుందని మీరు అనుకోకూడదు కాబట్టి వికల్పము ఆత్మతత్వాన్ని స్పృశించదు వికల్పము యొక్క అభావం కూడా ఆత్మతత్వాన్ని స్పృశించదు సూర్యుని ఎందు చీకటి ఉండునా ఉండదు అయితే పొగలు ఉంటుంది అలా అనుకూడదు పొగలు కూడా ఉండదు వినేందు పొగలు కూడా ఉండదు మరి ఏముంటుందో ఏం ఉండదు సూర్యుడే ఉంటాడు ఇటు పొగలు రాత్రి అనే విభాగములకు అతీతంగా సూర్యుడు ఉంటాడు అలాగే ద్వైతం ఎలాగూ ఉండదు ఆత్మ వస్తువునందు అద్వైతము అనే లక్షణం కూడా ఉండదు అటువంటి ఆత్మవస్తువునందు వికల్పితత్వ లక్ష్యత్వ సంబంధాధ్యాస్తు వికల్పిత వికల్పములు కలిగి అగుతా సంబంధము మొదలైనవైతే కల్పితా కల్పించబడినవియే అటువంటి శుద్ధ చైతన్యమైన ఆత్మతత్వమునందు మానవులు ఏం చేస్తారు వికల్పాలని కల్పిస్తారు ఎలాగా ఆ పరమాత్మ ఆయనకు భార్య ఆయన ఆయనకు భార్య శివుడు శక్తి అంటే ఏదో వికల్పాలని కల్పిస్తారు లేకపోతే ఆ పరమాత్మలో విష్ణువు అయినా ఇంకొక పరమాత్మ శివుడు అంటూ ఇలా కల్పిస్తారు రెండులో వికల్పాలు కల్పిస్తారు లేకపోతే ఆత్మస్వరూ ఆత్మ ఆత్మ పరమాత్మ జీవాత్మ అని అలా రెండుగా విడిపోయి ఉన్నది మళ్ళీ జీవాత్మ అనేది మళ్ళీ అనేక ముక్కలుగా విడిపోయి ఉన్నది అని వికల్పాలు కల్పిస్తారు ఇవన్నీ కూడా ఈ వికల్పములన్నీ కూడా ఆత్మస్వరూపములను యథార్థముగా లేవు కల్పితములే తర్వాత ఇంకేం కల్పిస్తారు లక్ష్యత్వ ఆత్మ శబ్దమునకు వాచ్యము కాదు అభిధావృత్తి చేత చెప్పబడేది కాదు ప్రైమరీ మీనింగ్ చేత చెప్పబడేది కాదు ఓన్లీ సెకండరీ ఆర్ ఇంప్లాయిడ్ మీనింగు చేత మాత్రమే చెప్పబడేది ఈ మాట మనం చూసుకున్నాం కదండి చాలాసార్లు దీన్ని ఏమంటారు లక్ష్యత్వము అంటారు అంటే అది లక్ష్యమవుతుంది తప్ప వాచ్యము అవదు వాచ్యము అగుట అంటే ఏమిటి వాక్యము యొక్క ముఖ్యార్థము చేత చెప్పబడుట అదే అవ్వదు లక్ష్యము అవక అంటే ముఖ్య ముఖ్యార్థంతో మీరు చెప్పడానికి వీలు లక్ష్యార్థం చేతనే చెప్పాలి అంటే ముఖ్యార్థాన్ని తీసుకుని దాంట్లో కొన్ని భాగాలని జాద విడిచి ఆ మిగిలినటువంటి లక్ష్యార్థమే ఆత్మతత్వాన్ని చెప్తుంది అని చెప్పాలి అని చెప్పి మనం చూసాం కాబట్టి ఇప్పుడు ఏమైంది లక్ష్యత్వము అంటే లక్ష్యాత్ముగా చెప్పబడుట అనే గుణం ఆత్మతత్వానికి వచ్చింది అన్నట్టుగా అని కృష్ణుడు వాస్తవంగా బోధించే సందర్భంలో అలా చెప్పారు తప్పిస్తే లక్ష్యత్వము ధర్మము కూడా ఆత్మతత్వమునందు లేదు తర్వాత ఆత్ పరమాత్మ ఈశ్వరుడు జీవాత్మ ఈశితవ్యుడు అంటే పరమాత్మ శాసించేవాడు జీవాత్మ శాసించబడేది మీరు ఆలోచించండి మతాలన్నీ కూడా ఎలా ఉంటాయో చూసినా భేద ప్రధానంగా ఉండే మతాలన్నీ కూడా మన లోకంలో రాజు ఉంటాడు ప్రజలు ఉంటారు ఆ రాజు ఈ ప్రజల్ని శాసిస్తూ ఉంటారు రాజు ఒక్కడు ఉంటాడు వాడికి సపోర్ట్ స్టాఫ్ ఉంటారు సపోర్టింగ్ స్టాఫ్ వాడు ఆ రాజు వీళ్ళని ప్రా వీళ్ళందరూ శాసించబడేవారు ఆ రాజుకి పెళ్ళి ఒకప్పుడు ఇద్దరు ముగ్గురునో నలుగురునో కూడా పెళ్ళిడతారు దశరథ మహారాజు గారు ముగ్గురుని పెళ్ళతారు అలాగే అనేక మంది భార్యలను కలిగి ఉంటాడు ఆయన కూడా పిల్ల పిచ్చు అన్నీ ఉంటాయి తర్వాత ఆయనకి చుట్టూ మినిస్టర్స్ వీళ్ళు వాళ్ళు ఉంటారు దాంట్లో కొంతమంది బాగా దగ్గర వాళ్ళు ఉంటారు కొంతమంది కొంచెం దూరంగా ఉండి సర్వీస్ చేస్తూ ఉంటారు మిగతా భక్తులందరూ జనం అందరూ కూడా సమాజంలో ఉంటారు ఇది మోడల్ ఇదే మోడల్ వీళ్ళు ఏం చేస్తాడంటే దేవుడికి పెడతాం మీరు దేవుడు చూసుకోండి ఇప్పుడు విష్ణు ఉన్నాడనుకోండి మన లోకల్ కింగ్ని కొంచెం మీరు గ్లోరిఫై చేస్తే విష్ణువు అవుతారు ఏమండి ఆ లోకల్ కింగ్కి పర్సనల్ డ్రైవర్ ఒకటి ఉంటుంది పర్సనల్ వెహికల్ ఉంటుంది పర్సనల్ డ్రైవర్ ఉంటుంది లోకల్ కింగ్గా ఉంటారు కొంతమంది స్వామీజీలు కూడా ఉంటారు రోజు అంటే ఏదో వ్యవస్థ చేసుకుంటారు తప్పే ఉంది సో మరి చోట్లకి తిరిగేవాడు వ్యవస్థ చేసుకోవాలి నాకు మళ్ళాగా మూల కూర్చున్న వాడికి ఏ వ్యవస్థ లేకపోయినా పర్వాలేదు సో కాబట్టి లోక ఒకటి పర్సనల్ డ్రైవరు పర్సనల్ వెహికల్ ఉంటుంది అది విష్ణువు కూడా ఒక పక్షిని సో పక్షిని మికులుగా పెట్టడం వల్ల పక్షులను మనము గౌరవించాలి అవి కూడా పరమేశ్వరుని యొక్క స్వరూపమే చెప్పినట్టు కూడా అయింది అదో అడ్వాంటేజ్ తర్వాత ఆయనకి బాగా దగ్గర వాళ్ళు కొంతమంది ఉంటారు ఆయన ఓ బంగాళాలో ఓ బంగాళాలో ఆ బంగాళా కాపలా కాశీ ఉంటారు ఇటు ఉంటారు గేటు దగ్గర వాళ్ళకి జయుడు విజయుడు అంటారు నేను దేవాలయానికి వెళ్ళాను అంటే ఇలాంటి సందర్భాలు వస్తూ ఉంటాయి వెళ్తే ఆ విష్ణు ఆలయం ఇక్కడే మన ఊళ్ళోనే ఆ జయుడు విజయుడు చుట్టూ ఈ కటకటాలు లాంటివి కట్టి దానికి తాళాలు వేసి పెట్టారు అంటే ఈ గ్రిల్లు గ్రిల్లు కట్టి ఆ గ్రిల్లు పెద్ద తాళం తప్పులు వేసి పెట్టారు నేను అన్నాను ఎవరి జయుడు విజయుడి తాళాలు వేసి పెట్టి ఏమిటని అడిగాడు స్త్రీకి అడిగాది వాళ్ళు క్షతకోపం పెడుతుంటే ఇలా తాళాలు వేసి పెట్టాను ఏమిటో అడిగాను పట్టుకుపోతున్నాడు జై అందుకోవడం అలా చేసేవాళ్ళు ఎందుకంటే వాడు ఆ మెయిన్ డోర్కి తాళం వేసేసి వెళ్ళిపోతాడు ఈ లోపలికి వచ్చేసి ఈ జేవుడు విజయుడు నిలబడి ఉంటాడు చేస్తే పట్టుకు ఇద్దరు వాటిని పడుకుంటారు ఈ జైడు విజయుడు లేదు అస్తమాలు అలా పకహటించేసి పట్టుకుపోతూ ఉంటే మళ్ళీ అస్తమాలను కొత్త కొత్తగా కొని పెట్టుకోవడం కష్టం అవుతుందని వాటికి తాళాలు అంటే ఏమిటి విష్ణువుని కాపాడడానికి దేవీజలను పెడితే ఆ జై విజయాలను కాపాడడానికి మళ్ళీ వేరే తాళాలు వెళ్ళాల్సి వచ్చింది లోకల్ కింగ్ అయితే లోకల్ కింగ్ ఏవైతే ఉంటాడో గ్లోరిఫై చేసినట్లయితే మీకు మీకు వైష్ణవిజంలో ఉండేటువంటి థియాలజీ అంతా ఫిట్ అవుతుంది క్రిస్టియానిటీ కూడా అంటే క్రిస్టియన్ థియాలజీ కూడా ఇలాగే లోకల్ కింగ్ అన్న వ్యవస్థ చూపిస్తారా అది గ్లోరిఫై అవ్వడం దాన్ని గ్లోరిఫై చేయడం అంటే లోకల్ కింగ్లు మారుతూ ఉంటారు దేవుడు కాలాతీతుడు కనుక ఆయన మారడు ఇలాంటివి ఏవో కొన్ని మీరు లోకల్ కింగ్ ముసలివాడవుతాడు దేవుడు ముసలివాడవ్వడు అనే ఈ రకంగా ఏవో కొన్ని మార్పులు జర్పులు చేసుకుంటే ఎవ్రీథింగ్ ఎల్స్ ఫిట్స్ ఇంటు ఇటువంటి సంబంధములు సంబంధ బాంధవ్యములు పరమాత్మ కల్పించబడ్డవే కానీ యథార్థముగా లేవు అది చెప్పడం కోసం ఈ కథతో చెప్పాలి మీరు ఈ కథంతో ఎందుకు చెప్తున్నారని కంగారు పడుతున్నారా ఏమీ ఈ సంబంధములు మొదటి సంబంధములు బాంధవ్యములు ఇలాంటివేమీ పరమాత్మ ఎందుకు యథార్థంగా పరమాత్మ ఒక పెద్దాయిననే పద్ధతిగా ఉండదు ఒక తత్వానికి పరమాత్మని పేరు తప్ప ఆ పరమాత్మని పేరు తప్ప ఒక పెద్దాయనికి పరమాత్మని పేరు పెట్టుకోవడం సరికాదు ఓకే అంటే అది ఉపాసన కోసం మీరు అలా పెట్టుకోవాలంటే పెట్టుకోండి ఆ ఎలవెన్స్ ఎప్పుడూ ఉంటుంది బట్ అదే అదే తత్వము అనే మాట మాత్రం సరికాదు మళ్ళీ వికల్ప తదభావాభ్యాం వికల్పములు వాటి అభావములచే అసంస్పృష్టాత్మవస్తుని సుతరాము స్పృశించబడని ఆత్మతత్వమునందు వికల్పిత లక్ష్యత్వంధా వికల్పములనులను కలిగియుంగుట వాక్యములకు లక్ష్యము అవుట సంబంధ బాంధవ్యములు మొదలైనవైతే కల్పితా కల్పితములు మాత్రమే వికల్పతదభావాభ్యా సంస్పృష్టాత్మవస్తిని వికల్పిత్యవసంబాద్యాస్ కల్పి ఇద్దం వాక్యైస్తానుసంధానం శ్రవణం భవత్ యుక్త్యా సంభావితవానుసంధానం మననం తృ తత్ సో ఆత్మతత్వము ఇట్టిది అని మనం అనుకున్నాము ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం ఎట్లాగా ఈ ప్రశ్న అడగగానే ముందు అసలు తెలుసుకోవడం అంటే ఎన్ని రకాలు ఈ ఆత్మతత్వాన్ని ఏ రకంలో వేస్తారు అది ముందు కూడా గమనించాలి ఈ తెలుసుకోవడం గురించి చర్చ ఇప్పుడు తెలుసుకోవాలి ఏది తెలుసుకోవాలి ఏదో ఘటం పటం తెలుసుకోవాలి ఫలానా వస్తువును తెలుసుకోవాలి అని అది చర్చ అసలు తెలుసుకోవడం అంటే ఏమిటి అక్కడ నేను ఇంగ్లీష్లో ఎపిస్టిమాలజీ అని అంటారు అహో తెలుసుకోవడం అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి తెలుసుకోవడం అంటే మీరు కన్నుతో చూసి చెవితో విని నాలుకతో ఆస్వాదించి ముక్కుతో అఘ్రాణించి త్వక్కుతో స్పృశించి మీరు తెలుసుకుంటూ ఉంటారు అదొక కేటగిరీ దాన్ని ప్రత్యక్షము అంటే తర్వాత బుద్ధితోటి ఆలోచించి విమర్శ చేసి తెలుసుకుంటారు అది ఇంకో కేటగిరీ దాన్ని అనుమానము ఈ అనుమానము మాట మీరు తెలుసుకోవాలి తెలుగులో ఉన్న మాట కాదు ఇది సంస్కృతంలో అనుమానం లేరు తెలుగులో మామూలుగా ఈ అనుమాన శబ్ద ప్రయోగం చేస్తూ ఉంటారు అది కాదు తెలుగు భాషలోకి వచ్చేప్పటికీ కొన్ని పదాలకు అర్థం మారుతుంది ఇప్పుడు వ్యవసాయము ఉందనుకోండి సంస్కృతంలో వ్యవసాయము అంటే కష్టపడి పనిచేయట అని తెలుగులో వ్యవసాయము అంటే అగ్రికల్చర్ ఏవో మార్పులు వస్తాయి భాషల్లో ఏవో ప్రయోగాలు ఉంటాయి కదా మనం తెలుసుకుంటే సరిపడుతుంది మనం దేన్ని ప్రతిఘటిన తనక్కర్లేదు వ్యతిరేకం తనక్కర్లేదు సరే మంచిది కనుక అనుమానము అంటే బుద్ధితో ఆలో తెలుసుకుంటా బుద్ధితో విమర్శించి తెలుసుకుంటానండి ఇంతేనా ఇంతకంటే ఏదైనా ఉందా తెలుసుకోవడం ఇంతకంటే కూడా మరొకటి గలదు ఎందుకంటే ప్రత్యక్షము అన్నారు మొదటిది దానికోసం మీరు శ్రవణం చేయనక్కర్లా అది మీరు మీ ఇంద్రియములను ఉపయోగించి మీరు తెలుసుకోవచ్చు రెండవది అనుమానము దానికి శ్రవణం అక్కర్లా ఎవరినో తెలుసున్న అది శ్రవణమే అవుతుంది ఏదైనా పేపర్ బ్యాగ్ ఏదో కొనుక్కొని డిక్షనరీ పట్టుకుని లేకపోతే మీ అనుభవాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు మీ బుద్ధిని ఉపయోగించి మీరు తెలుసుకోవచ్చు ఇది మూడవ కేటగిరీలో పడుతుంది ఇటు ప్రత్యక్షానికి అటు అనుమానానికి కూడా దొరకనిది ఆత్మతత్వం ఎందుకంటే ప్రత్యక్షముతో మీరు తెలియాలి అంటే ఆ ప్రత్యక్షం వెనక్కాల ఉండి ఆ తెలివినే సరఫరా చేస్తూ ఉంటుంది ఆత్మతత్వం ప్రత్యక్షం ముందుంటుంది ద్రవ్యం ఆత్మతత్వం అలా ప్రత్యక్షానికి ముందుగా ఉండదు ప్రత్యక్షానికి వెనుక తెలివి రూపంగా ఉంటుంది ఆ ప్రత్యక్షాన్ని తెలుసుకునే సాధనంగా తీర్చిదిద్దుతూ ఉంటుంది కాబట్టి ప్రత్యక్షంతో మీరు ఆ తెలివిని తెలుసుకోలేరు ఎలాగంటే పట్టకారు ఇలా పట్టుకుని ఏదైనా వస్తువుని మీరు ఇలా పట్టుకోగలుగుతారు కానీ ఈ పట్టకారుతోటి చేతిని పట్టుకోగలరా పట్టుకోలేరు పట్టకారు ఎదురుకుండా ఉన్నదాన్ని పట్టుకోగలుగుతాం ఆ పట్టకారు వెనకాల ఉండి దాన్ని నడిపించేటువంటి చేతిని ఆ పట్టకారు పట్టుకోలేదు పట్టకారు అని అంటారు నిజానికి పట్టు కాదు అని అంటే బాగుంటుంది బాగుంటుందేమో అనిపిస్తుంది ఏమో సో అలాగే బుద్ధితో మీరు విమర్శించి తెలుసుకుంటారు ఇదో విమర్శించడం అంటే తెలుగులో ఎదరవాళ్ళని ఖండించడం అర్థం సంస్కృతంలో అర్థం కాదు విమర్శించుట అంటే పరిశీలించుట అనర్థం కాబట్టి విమర్శించి తెలుసుకోవడం అంటే నా అభిప్రాయం పరిశీలించి తెలుసుకోవడం అనే తప్ప ఎవరినో ఏదో కొట్లాట పెట్టుకోవడం అనే అభిప్రాయం కాదు సో పరిశీలించి తెలుసుకు ఇండియాలో న్యూస్ ఛానల్స్ మీరు ఎప్పుడైనా బీబీసీ సిఎన్ఎన్ టైమ్స్ నో ఛానల్ పెడితే తేడా తెలిసిపోతుంది బీబీసీ సిఎన్ఎన్ ఛానల్స్ ఎలా ఉంటాయి అడ్వర్టైజ్మెంట్లు అక్కడ ఇక్కడ ఉంటాయి న్యూస్ని మనకు అందజేసే ఛానల్స్గా ఉంటాయి ఈ టైమ్స్ నో అనేది వాడు న్యూస్ అందజేసి ఇదేముండదు వాడు ఎప్పుడూ కూడా నాయిస్ చాలా గలాభాన్ని సృష్టించటమే ప్రధానంగా పెట్టుకుని ఈ ఛానల్స్ పనిచేస్తున్నాం ఇది దేశం యొక్క సమాజ జీవనానికి మంచిది కాదు సమాజ జీవనంలో కలహానికి ప్రాముఖ్యం ఎక్కువైపోతుంది అది కొంతమంది ఆల్రెడీ గుర్తిస్తున్నారు గుర్తించి అంటున్నారు ఏమని అంటున్నారంటే మా ఛానల్లో మేము న్యూస్ ఇస్తాం తప్ప నాయిస్ పెంచే పని మేము చేయము అని ఇంకో ఒక ఛానల్ వాళ్ళు అంటున్నారు ఇప్పుడు ప్రణయ్ రాయ్ మొదలైనటువంటి యాంకర్స్ వాళ్ళు జర్నలిస్టులు ఉన్నారంటే వాళ్ళు ఎంత హుందాగా మీకు వస్తువుని ప్రజెంట్ చేస్తారు మీరు వాళ్ళు చెప్పిన అంగీకరించచ్చు అంగీకరించకపోవచ్చు కానీ అది చేసే పద్ధతి కొంత హుందాగా ఉంటుంది కొంత కలహం తక్కువగా ఉంటుంది వేరే ఈ టైమ్స్ నోలో కలహం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట వాళ్ళే చెప్తున్నారు కూడా పైగా బోన్ అండి ఇదంతా ఇదంతా లోప వ్యవహారం కనుక మీరు విమర్శ అంటే అటు ఛానల్స్లో విమర్శలాగా అది విమర్శ అనుకునేదేమో సంస్కృతంలో విమర్శ అంటే అది కాదు విమర్శ అంటే పరిశీలించి చూచుట పరిశీలించి చూచుట అనేది బుద్ధి యొక్క పని ఇప్పుడు బుద్ధి పరిశీలించి తెలుసుకోవాలి అంటే ఆ బుద్ధికి వెనుక ఈ ఆత్మ చైతన్యం యొక్క ప్రకాశం దానికి అందుబాటులో ఉండాలి లేకపోతే ఆత్మ చైతన్య ప్రకాశం అందుబాటులో లేకుంటే బుద్ధి కూడా పరిశీలించి తెలుసుకోలేదు కాబట్టి బుద్ధి కూడా తనకు ఎదుట ఉండే ప్రపంచాన్ని పరిశీలించి తెలుసుకోగలుగుతుంది తప్ప తనకు వెనుక ఉండి తనను నడిపిస్తూ ఉండేటువంటి బుద్ధి కూడా తెలుసుకోలేదు ఇప్పుడు ఈ ఆత్మచైతన్యాన్ని ఎలా తెలుసుకోవాలి మీరు కంటితో చూసి చెవితో విని తెలుసుకోలేరు బుద్ధితో విమర్శించి తెలుసుకోలేరు ఇంకా ఎలా తెలుసుకోవాలి ఆత్మ చైతన్యాన్ని ఆత్మగా అనుభవించి తెలుసుకోవాలి అందున ఇక్కడ ఈ తెలుసుకుంటా అనేదాన్ని అనుభవము అనే పదంతో వేరే దీన్ని కేటగరైజ్ చేశారు అంతేత మీకు ఆత్మానుభూతి అనే మాట మీరు వినుంటారు ఆత్మానుభూతి అంటారు ఆత్మను చూచుటా అందరు ఆత్మను వినుట అందరు ఆత్మను సంకల్పించుట అని అన్నారు ఆత్మ యొక్క అనుభూతి అని అంటారు బ్రహ్మానుభూతి అనే అటువంటిది ఒకవేళ ఎక్కడైనా ఆత్మ దర్శనం అనే మాట వస్తే ఆ దర్శనంగా అనుభూతి అర్థం కాబట్టి ఆత్మతత్వాన్ని మనం అనుభవానికి తెచ్చుకోవాలి దానికి ఉపాయం ఏంటి అంటే ఆత్మతత్వాన్ని బోధించే వాక్యములు అంటే గీత ఉపనిషత్తులు పంచదశి ఇత్యాది వాక్యములను మనం శ్రవణం చెయ్యాలి మరి శ్రవణం చెయ్యాలి అంటే శ్రవణం ప్రత్యక్షం అవుతుంది కదా అంటే అది కాదు శ్రవణం వినడం అది కాదు ఇక్కడ శ్రవణం చెవితో వింటే మరి ప్రత్యక్షమే అవుతుంది కదా ఇంద్రియ వ్యాపారమే అవుతుంది కదా అంటే అది కాదు ఇక్కడ శ్రవణం అంటే మరి వింటున్నప్పుడు బుద్ధితో మేము ఆలోచించి తెలుసుకుంటాం కదా అంటే అది కూడా కాదు శ్రవణం మరి ఇంకేమిటి శ్రవణం అంటే మీరు విన్నది చెవులు చెవులతో వింటారు మీ బుద్ధి ఎక్కడో పది పది పది పది విధాలుగా ఆలోచిస్తూ ఉందనుకోండి ఇప్పుడు ఏమవుతుంది మీ చెవిలో పడ్డది కూడా బుద్ధిలోకి చేరదు అర్థమైందండి బుద్ధిలోకి చేరదు ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమిటంటే ఆత్మతత్వము చెవిలో పడి ఆగిపోకూడదు బుద్ధిలోకి చేరి ఆగిపోకూడదు ఇది అనుభూతి దాకా వెళ్ళిపోవాలి అర్థమైందా ఇక్కడ ఉన్నటువంటి విషమాస్థితి సాధారణంగా ఇప్పుడు పాఠంలో విని పాఠం వింటో ఎక్కడో బుద్ధి ఎక్కడో ఆలోచించుకుంటూ కూర్చున్నారనుకోండి అర్థమేంటి చెవిలో పడి ఆగిపోయింది సపోజ్ మీ బుద్ధిలో ఎన్నెన్నో భావాలు భావజాలాలు నిశ్చయాలు నిష్కర్షలు ఇప్పటికే నిండా ఉన్నాయనుకోండి ఉదాహరణకి ఆత్మలు అనేకము గో కోడిగుడ్డు సేపులో ఉంటాయి వాటిల్లో కొన్ని గొప్ప ఆత్మలు కొన్ని తక్కువ ఆత్మలు ఉంటాయి కొన్ని ఆత్మల కులం గొప్పది ఇంకో కొన్ని ఆత్మల కులం తక్కువది కొన్ని ఆత్మల పాశ్చాత్య ఆత్మ నివేచ్ఛ ఆత్మలు ఉంటాయి కొన్ని భారతీయ ఆత్మలు ఉంటాయని ఇలాగ మీరు ఇవన్నీ ఈ గుడ్డులన్నీ తల్లోబెట్టి కూర్చున్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది ఈ వాక్యము ఈ ఉపనిషత్తు చెప్పే వాక్యము బుద్ధిలోకి వెళ్తుంది వెళ్తే బుద్ధి నిండా బోడంత ఉంటుంది దాంట్లో ఫిల్టర్ అయిపోతుంది తర్వాత అది ఆ సామాగ్రికి ఎదురొస్తుంది ఎదురొస్తుంది అంటే బౌన్సెస్ బ్యాక్ అంటే అర్థమేంటి అది మీకు ఆత్మచైతన్య ఆత్మ అనుభూతిలోకి వెళ్ళే ప్రసక్తి లేదు బుద్ధితో తెలుసుకునే ప్రసక్తి కూడా ఉండదు ఎందుకంటే బుద్ధిలో మీకు ఆల్రెడీ నాకు తెలుసు ఒక నిశ్చయం ఉంటుంది వీరేదో చెప్తున్నాడు శాస్త్రం మన మనకి గుడ్డు రూపంలో ఉంటాయి ఆత్మలు అవన్నీ మీరు మనస్సులో పెట్టి కూర్చున్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది ఈ చెప్పిందంతా ఏమవుతుంది బౌన్స్ బ్యాక్ అది ఎదురొస్తుంది ఇప్పుడు సుత్తితోటి ఇనుమును కొడతాడు కొట్టేప్పుడు మామూలుగా ఇనుమును అక్కడ పెట్టి సుత్తితో కొడితే ఆ సుత్తి ఎదురొస్తుంది చేయి విరిగిపోతుంది ఎదురొస్తుంది ఆ సుత్తి ఇంకొంచెం గట్టిగా కొడితే ఇంకా కొంచెం గట్టిగా ఎదురొస్తుంది అప్పుడు వాడు ఏం చేస్తాడు ఆ ఇనుముని కాల్చి కొడతాడు అప్పుడు ఎదురురాడు అది మెత్తగా ఉంది దాన్ని ఇంగ్లీష్లో ప్లయబుల్ అంట ఇనుమును కాల్చిన తర్వాత కొట్టాలి తప్ప కాల్చకుండా మీరు ఇలా చుట్టి ఇలా వేసేలా కొట్టారు అది ఎదురొచ్చి బుధాలు విరిగిపోయినా విరిగిపోతాయి ఇట్ బ్యాక్ కాల్చినట్లయితే ఇట్ అబ్జార్డ్స్ అండ్ మన బుద్ధి కాల్చిన ఇనుమువలే ఉండాలి వాక్యానికి అంతేగాని ఎదురొచ్చి ఇట్లా ఉండకూడదు మీరు సపోజ్ ద్వైత భావనలను నిండా నింపుకుని మీరు వేదాంత క్లాసుకు వచ్చారనుకోండి అంతా ఎదురొస్తుంది కర్మవాసనలను మీరు బాగా నింపుకుని వేదాంత క్లాసుకు వచ్చారనుకోండి అది చెప్పిందంతా ఎదురొస్తుంది వాడి బుద్ధిలో ప్రవేశించకపోగా ఎదురొస్తుంది ఉపాసనల జిడ్డు బాగా పెట్టుకుని మీరు వేదాంత కోసం వచ్చారనుకోండి ఆ వేదాంతం ఎదురు వస్తుంది ఇప్పుడు ఉదాహరణ ఒక ఆయన నేను ఏదో ఆత్మవిచారం దక్షిణాముక్తి స్తోత్రం పటకు చెప్తుంటే ముడివాళ్ళలో ఎప్పుడో చెప్పాను ఒక ఆయన ఉన్నాడు ఎవటే ఆత్మ అంటావు ఆత్మ ఆత్మాస్తమము అదే గోళ ఎవడు జగత్తు మిచ్చి అంటావు దర్పణంలో కనపడే నగరం అంటావు ఏదే దర్పణంలో నగరం చూపించినాకు అని ఏదో అన్నాడు అంటే నేనన్నాను తమ దయచే పెద్ద తమలు చెప్పండి ఏం చేయాలో చక్కగా నామాన్ని సంకీర్తనం చేసుకోవాలి మనం అన్న అంటే ఏ నామం సంకీర్తనం చేయాలంటారు అని అని అంటారు అంటే హరే రాము హరే సంకీర్తనం చేయాలి ఒక ఎలా సంకీర్తనం చేయాలి కాలికి గజ్జి పెట్టి చక్కగా హార్మోన్ని తబలా పెట్టుకుని సంకీర్తనం చేసుకోవాలి తప్ప ఏమిటి ఆత్మ బ్రహ్మ ఏమిటి గోలంటారు ఇప్పుడు నేను చెప్పింది ఏమైంది ఇప్పుడు శుక్తి కొట్టితే ఎదురొస్తున్నాను నేను చూడండి నాకు ఎదురొచ్చి అప్పుడు నేను అన్నాను మనం పనిచేద్దాం ఇప్పుడు మనం వెళ్తున్నాం ఇప్పుడు మనం వెళ్ళి చోట భజన ఉంటుంది నేను గజ్యాది నాకు జతకాదు కానీ నేను కూడా భజనలో కొట్టుకుంటాను ఏ భజన ఎంతసేపు ఉంటుంది పన్నెండు గంటల దాకా అప్పుడేం చేస్తారు భోజనాలు పెడతారు మరైతే పన్నెండింటికి భోజనం పెట్టి వ్యవస్థ చేయండి మీరు పన్నెండు గంటల దాకా నేను భజనలో కూర్చుంటాను నన్ను మీరు ఉపన్యాసం చెప్పమని నేను చెప్పను ఎందుకంటే వాళ్ళు అడుగుతారేమో ఏం చెప్పాలా నేను అనుకుంటున్నాను ఇప్పుడు నాకు సమస్య పరిష్కారం అయింది మీరిక నన్ను ఏమీ అడగద్దు నేనేమీ చెప్పను ఒక సాధువుకి భిక్ష పెట్టినటువంటి పుణ్యం మీకు వస్తుంది పన్నెండు గంటల దాకా భజన నేను చేస్తాను సరిగ్గా అదే అవతలకు ఊటింటికి అక్కడ భజన జరుగుతుంది ఆ భజనలో కూలబడ్డాము నేను కూడా వాళ్ళతో నాకు ఒప్పుకున్నంత వరకు హరే రామని పైకి అన్నాను కింద లోపలనుకున్నాను ఏదో చేశాను అంటూ గజ్జలు కట్టిన వాళ్ళు గజ్జలు కట్టి కొంతసేపు స్వా తాళయుక్తంగా గంతులు వేసినారు దానికి డ్యాన్స్ అని పేరు తాళయుక్తంగా జంతులు వేస్తే డ్యాన్స్ నాట్యం అవుతుంది మామూలుగా పిచ్చి పిచ్చి గెంతులు వేస్తే కాళ్ళు నొప్పులు కొట్టడం తప్ప దానికి అన్ని శోభం ఉన్నాయి తాళయుక్తంగా వేయాలి గంతులు సో ఆ రకంగా చేశారు పన్నెండింటికి మాత్రం వడ్డలు బాగా చేశారు భోజనాలు చాలా బాగున్నాయి భోజనాలు చేసి కాట్లో పుడుచుబాట్లు కొడితే గడపచ్చు కాబట్టి మీ మనస్సు నిండా భావాలు దేవుడి గురించి కర్మ గురించి ఉపాసన గురించి ఆత్మ గురించి జగత్తు గురించి ఇదే టాపిక్స్ ఇక్కడ ఇప్పుడు నేను చెప్పినవే టాపిక్స్ ఇక్కడ మీకేవో కొన్ని భావాలు పెట్టుకుని మీరు శాస్త్రాన్ని విన్నట్లయితే అది శ్రవణము కాదు మరి ఎలా వినాలి శ్రవణం ఎలా చేయాలి చాలా గొప్ప టాపిక్ మీరు ఏ విద్య సత్సంగా ఉంటా ఆరోగ్యకు వెళ్ళి శ్రవణం అని కొడితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ క్లాస్ వస్తుంది వన్ అండ్ హాఫ్ అవర్స్ శ్రవణమే మీరు శ్రవణం చేసేప్పుడు ఎలా ఉండాలంటే చెప్పి వాడిని అంచనా వేయకూడదు జడ్జింగ్ అంటారు ఏమిటి ఈయన ఏం చెప్తాడో ఈయన ఏం చెప్తాడో మనకు ముందే తెలుసులే అని లాగా ఒక అంచనా వేసుకుని ఆయన ఏదో చెప్పి ఏదో చెప్తూ ఉంటాడు వెళ్ళి కొంతసేపు కూర్చొని వద్దాం అనేది హోరంలో వచ్చారనుకోండి మీకు ఆశ్రమడం వల్ల ఉపయోగం ఉండదు చెప్పి మనిషి ముఖ్యం కాదండి వినే మనిషి కూడా ముఖ్యం కాదు అంటే మీ అహమ్ము ఉండకూడదు చెప్పి వాడే ఉండకూడదు ఇక్కడ అంచేతనే మీకేమవుతుందో చెప్పంటారా ఇది నేను కొంచెం రెవల్యూషనరీగా చెప్పడం నాకు అలవాటు మీరు సపోజ్ చాలామంది ఇలా చేస్తారు రెండు రకాలుగా చేస్తారు రెండు రకాలుగా చేసిన సందర్భంలో వాళ్ళకి శ్రవణం వర్కౌట్ కాదు ఎలా చేస్తారు ఇది చెవి నుండి బుద్ధిలోకి అనే ధోరణిలో చేస్తారు తప్ప బుద్ధిని కూడా దాటే ఆత్మలోకి వెళ్ళాలి అనే ధోరణి వాళ్ళు ఎరగరు కాబట్టి ఏమవుతారు వేదాంత పండితులు అవుతారే తప్ప ఆత్మజ్ఞానము గలవారు కాదు దే లెర్న్ వేదాంత know దే డోంట్ నో ఆత్మ అది బుద్ధిలో మంచి పాండిత్యం వస్తుంది కొంతమంది వివేక చూడమని శ్లోకాలన్నీ బాగా అప్పజెప్తారు కూడా కానీ ఆత్మజ్ఞానం ఉండదు మీకు ఈ వేదాంత కోర్సులు చేసి లోకంలో వేదాంతాన్ని బోధిస్తున్న వాళ్ళలో ఇటువంటి ధోరణులు మీకు కొన్నైనా కనపడుతూ ఉంటాయి అక్కడక్కడ అర్థమైందండి అది అది ఒక అంటే శ్రవణం చేయలేదనమాట వాళ్ళు వాళ్ళు వేదాంతాన్ని పఠనం చేశారు తప్ప ఆత్మతత్వాన్ని శ్రవణం చేయలేదు వాళ్ళు అనుకుంటున్నారు శ్రవణం అంటే చెవితో వినమని అపరిమేం చేసేమని వాళ్ళు అనుకుంటున్నారు తప్ప వాళ్ళు వాస్తవంగా చేసింది చెవితో వినడము బుద్ధితోటి దాన్ని అబ్జార్బ్ చేసుకోవడమే తప్ప అనుభూతిలోకి వెళ్ళే శ్రవణాన్ని వాళ్ళు చేయలేదు ఇది ఒక అంశం ఇది ఎందుకు చెప్పుకోవడం వాళ్ళు ఎవరినో తిన వాళ్ళని ఎవరినో ఆడిపోసుకోవడం కోసం అని చెప్పడమే కాదు మనం శ్రవణం ఎలా చేయాలి అనే విషయాన్ని వ్యాఖ్యానం చేయటమే ఆ సందర్భంలో నేను అలా చెప్తున్నా అంటే పిట్ ఫాల్స్ అంట అంటే ఇక్కడ తప్పులు జరిగే అవకాశం ఏమున్నదో గ్రహించి వాటిని మనం దూరంగా పెట్టడం కోసం మనం వివరిస్తుంది ఆ శ్రవణం చేయటం వల్ల ఉపయోగం జరిగింది నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ టూ ఏమంటే రెండు రకాలుగా చెప్పాలనుకున్న ఏదో ఒకటి చెప్పారు రెండోది ఇంతకు ముందు చెప్పిందే మీరు అనేకములైన భావజాలమును మనస్సులో పెట్టుకుని శ్రవణం చేసినట్లయితే నెంబర్ టూ ఏమిటంటే మీరు కర్మవాసనలను ఉపాసనావాసనలను బలంగా పెట్టుకుని మీరు పాండిత్య దృష్టితో శ్రవణం చేయకపోవచ్చు మీరు చాలా శ్రద్ధాభక్తులతో శ్రవణం చేయవచ్చు కానీ కర్మవాసనలు ఉపాసనా వాసనలు మీరు చాలా బలంగా అట్టి పెట్టుకుని మీరు శ్రవణం చేశారనుకోండి చాలామంది అలా చేస్తారు అప్పుడు కూడా వాళ్ళ బుద్ధిలోకి అసలు ఇదేదీ ప్రవేశించదు ఊరికే నాలుగు మాటలు విన్నట్టుగా ఫిమిలియర్ అంట ఏవో విన్న మాటల్లో ఉన్నాయి ఈ వేదాంత పుస్తకాల్లో ఉన్న మాటలు విన్నట్టుగా తప్ప అదేమీ ఆత్మతత్వము వారికి అనుభవానికి వచ్చే మాట ఉండదు ఈ వాసనలు బాగా పెట్టుకున్న వాళ్ళు అంచేతనే మీరు గమనించండి ఈ పెద్ద పెద్ద పీఠములు ఇత్యాది అంటే మీకు దృష్టాంతం కోసం పీఠం అనాల్సి వచ్చింది లేకపోతే పీఠాన్ని ప్రస్తావించడం అనవసరమే కానీ దృష్టాంతం మరి దొరక్క పీఠం అంటున్నా ఈ పీఠాల్లోనూ అక్కడ మీరు ఏదైనా పీఠానికి వెళ్ళారనుకోండి అద్వైత పీఠలే అనుకోండి పోరు ద్వైత వెళ్తే ఉంటాయి ద్వైత పీఠానికి వెళ్తే అలంకారాల్లోనూ ఇవేవే ఉంటాయేమో కర్మలో అవి నడుస్తూ ఏదో ఏదో శ్రీయాగమో లక్ష్మీయాగమో లేకపోతే రామ సీతారామ కళ్యాణమో ఏదో ఒకటవుతూ ఉంటుంది లేకపోతే ఉంజల్ సేవో ఏదో ఒకటవుతూ ఉంటుంది అక్కడికి వెళ్తే మీకేముంటుంది అద్వైతమే ఉంటుంది తిరుపతి కొండెక్కారనుకోండి మీకు అద్వైతమే ఎదురవుతుంది అక్కడ కాబట్టి అది నేను చెప్పట్లా అద్వైతానికి మేము కట్టుబడ్డాము అనేటువంటి ఒక పీఠం మీరు ఎన్నుకుని ఫలానాన్నది అనవసరం మీరు ఆ పీఠానికి వెళ్ళండి వెళ్తే ఏముంటుంది పెద్ద స్టేజ్ ఉంటుంది ఆ స్టేజ్కి పెద్ద తెర వైశేషం ఉంటుంది ఆ తెర లోపల ఏవో పూజలు అవుతూ ఉంటాయి ఈ లోపల హఠాత్తుగా అక్కడ మూల కూర్చున్నవాడు ఎవడో పెద్ద డ్రమ్ములు ఢమ్ ఢమ్ము కొట్టడం ప్రారంభిస్తాడు ఏదో పంపలు అడ్డుకుపోయినట్టుగా కొడుతుంటే ఈ లోపల ఒక ఆయన వచ్చి గడగడా ఈ లోపల ఆయన ఏదో అభిషేకం చేస్తూ ఈ లోపల గోపూజని చెప్పేసి ఓ గోవును ఒకదాన్ని లాక్కొస్తారు దానికి కనుమా మేడకేమో ఏమంటే ఇదంతా అద్వైతం అద్వైతం అని పెట్టి ఇదంతా ఏమిటండి కొని ఇవన్నీ ముందు ఉంటాయండి అద్వైతం వెనక్కలు ఎక్కడ ఎక్కడ వెనకాలు కూడా ఏమీ కనపట్లే వెనకాల కూడా ఇదే ఉంటుంది ఏమండి మీరు అక్కడ వాళ్ళు అద్వైతం చదవని వాళ్ళని మీరు అనుకోద్దు వాళ్ళందరూ శ్రవణం చేసేసి కానీ ఆ శ్రవణం ఏమైపో ఈ కర్మ సంస్కారాలతోటి ఉపాసన భేదపూర్వకమైన కర్మలు ఉపాసనల యొక్క వాసన బలముతోటి అద్వైతం బుద్ధి స్థాయిలోనే నలిగిపోయి అది ఆత్మానుభవానికి వెళ్ళదు ఇది రెండు అంశాలు రెండు వి విభిన్నములైన పద్ధతులు శ్రవణం చేసిన పద్ధతులు మీకు లోకంలో ఇవి తరచుగా కనపడతాయి ఈ రెండు ఈ విధంగా శ్రవణం చేసినట్లయితే మీకు ఆత్మానుసంధానం అనేది చేతికి అందని పండుగానే మిగిలిపోతుంది ఆత్మానుసంధానము ఉండాలి అంటే మీ ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అవ్వాలి ఏమిటి బుద్ధిలో పాండిత్యము దీని అంతిమ లక్ష్యము కాదు పాండిత్యం వస్తుంది దాంట్లో భాగంగా బుద్ధిని దాటి వెళ్ళాలి కదా అనుభూతిలోకి కాబట్టి బుద్ధి పాండిత్యము నెలకొంటుంది కానీ అనుభూతికి వెళ్ళాల్సి ఉంటుంది పాండిత్యము ఆటంకము కారాదు నెంబర్ వన్ మీరు చేసే కర్మలు ఉపాసనలు జ్ఞానానికి సహకరించేవిగా ఉండాలి తప్ప ద్వైతాన్ని బలపరిచేవిగా ఉండరాదు నెంబర్ టూ మీ కర్మవాసనలను మీరు పరిశీలించుకుని ఈ కర్మవాసనలు ఆత్మతత్వానికి అడ్డు రాకుండా మీరు చూసుకోవాల్సి నేను ఇందాక ఒకటి చెప్పాలని అన్నానే అదేమిటో తెలుస్తుందండి ఎక్కడైనా మీరు శ్రవణానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ముందు గురువు గారికి పాదపూజ అని చేస్తారు మీరు జరుగుతున్న తంతు చెప్తున్నాను గురువుగారిని అక్కడ కూర్చోబెడతాను ఆయనకి పాదపూజ అని చేస్తాను పాదపూజకి వెండిపళ్ళం ఒకటి స్పెషల్గా పెట్టుకుంటారు ఆ వెండిపళ్ళెం పెట్టుకుని వెండి గిన్నె కూడా వెండి చెంబు కూడా పెట్టుకుని ఈ వెండి చెంబులో నీళ్ళు వెండి కళ్ళల్లో పాదాలకి పెట్టి ఆ పాదాలని మళ్ళీ వెండి పాదముల మీద వెండి పావుకోళ్ళ మీద అంతా వెండి మధ్యలో బంగారం పువ్వు కూడా ఉంటుంది ఈ నేళ్లలో పుష్పములు గులాబీ రేపులు వాటిని దండిగా కలిపి పాదపూజ చేసి దానికి కొన్ని శ్లోకాలు ఉన్నాయి అవన్నీ ఈ మూల నుంచి ఆ మూల దాకా శ్రద్ధగా పథిస్తారు అఖండ మండలాకారం మన ఈ శ్లోకాలు రాని వాడిని నాకు రాలేదు శ్లోకాలు ఎందుకంటే నేను అంత పాదపూజలు చేసింది లేదు నేను పాదపూజల్ని దూరం పెట్టాను నా తరఫు నుంచి నేను ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి దూరం పెట్టారు కాబట్టి ఈ అఖండ మండలాకారం నేను వింటే నాకేదో మొదటి రెండు శ్లోకాలు ఎంతో వర్కౌట్ అవుతుంది ఇంకా తర్వాత నేను వాళ్ళు చెప్తుంటే అలా విన్నామే అవి పది శ్లోకాలు పన్నెండు శ్లోకాలు ఉంటాయి అవన్నీ తర్వాత అందరూ భక్తులందరూ వచ్చి పువ్వులను ఒక మనసులో వచ్చి పాత పూజ చేసి ఎవరిదాన్ని వాళ్ళు నేర్చక్కపోతారు మీరు గమనించారా లేదా ఇంకా అప్పుడు ఏదో ఇంకా పలహారాల టైం అవుతుంది భోజనం టైంలో ఏదో అవుతుంది భోజనాలు చేసే వాళ్ళదన్ను వాడుతుంది లేదు చెప్పబోతా బిలబిలబిల్లాడుతూ వచ్చేసి అఖండ మండల పెద్ద పెద్ద దండలు వేసేసి అఖండ పాడేసి లేదు మళ్ళీ కనపడరు సో ఈ విధంగా ఈ గురు శిష్య సంబంధాన్ని ఒక తంతు తయారు చేసి గురువు అన్నవాడు గురువే శిష్యుడు అన్నవాడు శిష్యుడే ఇంకా ఆత్మజ్ఞానం ఏముంది దాంట్లో తస్మై శ్రీ గురుమూర్తయే నమయుధం శ్రీ దక్షిణామూర్తయే తస్మై అంటే జీవుడు శిష్యుడు గురుమూర్తయ్యే అంటే శ్రీ గురువు దక్షిణామూర్తి అంటే శివు ఈశ్వరుడు అందరినీ ఏకం చేసి పెట్టారు ఆయన దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదు ఇక్కడ మనం పూర్తిగా విడగొట్టుకుని పెట్టుకోం ఇటువంటి ధోరణితో వేదాంతాన్ని శ్రవణం చేస్తే మీకు ఆ శ్రవణం వర్కౌట్ కాదు మీకు శ్రవణం వర్కౌట్ అవ్వాలంటే యు ఆర్ నాట్ ఏ శిష్య ది అదర్ గై ఈజ్ నాట్ ఏ గురువు శ్రవణం మొదలుపెట్టే వరకు గురువు శిష్యులు అలాంటి వ్యవస్థ ఎంతో కొంత అవసరం ఉంటుంది ఇప్పుడు మైకులు శిష్యులు పెట్టుకోరు కదా గురువులకే పెడతారు మైకులు శిష్యులకి మైకులు పెడితే ఉపయోగమే ఉంటుంది అలాంటివి ఇవ్వకున్నాయి శిష్యులందరూ ఓ కూర్చుని గురువున మూల కూర్చోబెట్టారనుకోండి అది ఉపయోగం ఉండదు కాబట్టి ఏదో కొంత వ్యవస్థ ఓ కూర్చీ ఓ టేబుల్ ఇలాంటి వ్యవస్థ చేసుకోవడం ఉంటుంది కానీ క్లాసు మొదలయ్యాక తత్వమే ఉంటుంది తప్ప ఆయన గురువు నేను శిష్యుడు అంటే ఆఖరికి ఏమైందో తెలిసినా మీకు వినడానికి విదూరంగా ఉంటుంది గురువు గురువుగా శిష్యుడు శిష్యుడుగా ఉన్నంత వరకు తత్వ బోధం ఉండదు ఎక్కడైతే గురువు తత్వంలో విలీనమైపోతాడో శిష్యుడు కూడా శిష్యుడు అంటే ఒక స్టేటస్ గురువు కొంచెం పెద్ద గుడ్డు శిష్యుడు చిన్న గుడ్డు ఈ గుడ్లు ఇవి అలాగే ఉంటారు బొమ్మలు కూడా అలాగే ఉంటారు గురువు గారు పెద్ద గుడ్డు చిన్న శిష్యుడు చిన్న గుడ్డు ఈ గుడ్డు గుడ్డే ఆ గుడ్డు గుడ్డే ఉంటే ఇంకెంత అద్వైతమే ఉంది అక్కడ ఆత్మతత్వమే ఉన్నది కనుక శిష్యుడు అనేటువంటి స్టేటస్ కూడా ఏదైనా మీరు పాదపూజలకి చేసుకోవాలంటే చేసేసుకోవచ్చు తొందర తొందరగా అదో పెద్ద విషయం కింద పెట్టుకోకుండా దాన్ని తొందరగా ముగించేసి తొందరగా ముగించటం అంటే ఎలా ముగించాలి అదో పెద్ద తంతు కింద దానికి ఒక బుట్టడుపు పూలు అలా పెట్టుకోకూడదు సింపుల్గా ఏదో ఒక ఒక పద్ధతి సమాజంలో ఒక పద్ధతి ఉంటుంది అందరికీ ఒక వాతావరణాన్ని నిర్మాణం అవుతుంది ఏదో గురువుగారిని ఒక చోట కూర్చోబెట్టి ఆయన మళ్ళీ మాల వేశారనుకోండి కొంత శ్రద్ధ భక్తి ఇవి వీటికి ఉపోద్బలకమవుతుంది కాబట్టి అలాంటివివో కొన్ని చేసేసుకుని తొందరగా ముగించేసుకుని అది నేను శిష్యుగా ఆయన గురువు అనేటువంటి ఈ భేద బుద్ధిని చాలా ఓపెన్ మైండ్ తోటి శాస్త్రాన్ని వినాలి కాబట్టి ఇప్పుడు వచ్చా నా మాటకి నేను శ్రవణం అంటే ఏమిటి అనే మాటకి ఇప్పుడు వచ్చా ఓపెన్ మైండ్ ఓపెన్ మైండ్ అంటే అర్థం ఏంటో తెలుసు అనేక అంశాలు చెప్పాను గురు శిష్య అనేటువంటి సిమెంటెడ్ థాట్స్ని పక్కన పెట్టగలగాలి బుద్ధిలో పాండిత్యం కాదు ఇది ఆత్మానుభూతి అనే విషయాన్ని తెలుసుకుని మైండ్ను ఓపిక ఓపెన్గా పెట్టుకోవాలి మన బుద్ధి నిండా అనేక భావాలను మనం పేర్చు ఆ బోధ వెనక్కిపోతుంది కాబట్టి బుద్ధిని ఎంటీగా పెట్టుకోవాలి మీ భావాలనన్నిటినీ కూడా మీకు తెలిసిన అంశాలు భావాలు వీటన్నిటినీ కూడా పక్కన కేవలము ఎంటీగా పెట్టుకోవాలి ఎంటీ అంటే ఖాళీగా పెట్టుకోవాలి బుద్ధిని ఓపెన్ అండ్ ఎంత పెట్టుకోవాలి తర్వాత పాఠాన్ని జడ్జి చేసే దృష్టితో కాకుండా ఓపెన్ మైండ్ తోటి మనం ఉంటే దాంట్లో ఉండే తత్వం మనకు అనుభవానికి వస్తుందనేటువంటి దృష్టితో జడ్జిమెంటల్ యాటిట్యూడ్ని పక్కన పెట్టాలి ఇగో అంటే అర్థం తెలుసు ఇది పెద్ద రివల్యూషనే కావాలి మీలో ఇప్పుడు నేను చెప్పిందంతా రివల్యూషన్గా మీకు అనిపించట్లేదు ఇది ఒక రివోల్ట్ అంటే మీరు ఎస్టాబ్లిష్డ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటికంటే మీరు రివోల్ట్ చేయాల్సి ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ రివోల్టింగ్ ఎగ్నెస్ట్ ఆర్థడాక్సీ బట్ ఆల్సో దేర్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ రివోల్టింగ్ ఎగ్నెస్ట్ ట్రెడిషన్ ఇట్స్